కీర్తన రెండు వందల ఇరవై ఎనిమిది నారాయణ నీదాసులనడకలి ధారుణి ఇదే పనై తగులగవలెను ఆతుమలో హరిమీది ఆందోళమేవలే చేతికి లోగాకుంటేను చింతించవలే ఆతని చూచే ఎందుకు ఆశల పొరలవలే రీతిని వెప్పుడు విచారించుకొనవలెను నీలవర్ణు కథలకు నివ్వెరగునందవలే ఆలకించి అందు భ్రమయగవలెను తాలిమితో మహిమలు తలపోసుకొనవలే వేళవేళ ధ్యానించి వెదగవలను చేరి సేవించు పుండగవలే గారవాన సదా మరుగగవలెను ఆరసి పెద్దలనన్నీ అడుగుచుండగవలే నోరు నిండా ఏ పొద్దు నుతించవలెను